కీర్తన సంఖ్య నూట ఇరవై ఎనిమిది తప్పదు ఈ అర్ధము ధరణిలోన ఒప్పుగేక చిత్తాననుండవచ్చునికను కాకాసురుదోషము కడకు పరిహరించి చేంటివి శరణంటే చేరి మగుడా ఈ కడమా నేరములు ఇంతకంటే నెక్కుడా నీకే నేసరణంటి నీవు మమ్ముగాతువు అమ్మున వేసినవాడు అట్టే దండము వెట్టితే నిమ్ముల నిహపరములిచ్చితివి ఎమ్మెలమా వంకనైతే నింతేసి చేతలు లేవు నెమ్మికే మొక్కితిమి నీవే మమ్ముగాతువు పరుల గొలిచి వచ్చి ప్రాణాచారాలు పడితే సిరుల వరాలు చేవు శ్రీవేంకటేశరులా గొలవ మునే పాదాలే నమ్మి నిరతి గొలిచితి నీవే మమ్ము గా